స్తోత్రం నాయన పరిశుద్ర మేమల రాజా కృపకల దేవ మహిముల ఆలోచన జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందులానికి వంద రాత్రి కాచి కాపా మా దేవ సుప్రభా భూమి దిగుణునయన కన్నీలు మా పాపాలు మా రోగాలు మా నరక శిక్షణ భరించిన దేవా అందుకు బట్టి కొందర తప్పుడు పాపాలను దేవా మన పతి పాపాలను క్షమించు మన పిత దేవా ఈ నామానికి దేవా మేము ఇక్కడ అందరూ కొడుకున్న దేవాన్ని సన్నిధి తెచ్చినాం తండ్రి ప్రతి బిడ హృదయ వాంఛనలు తీర్చి ప్రతి పాటల ద్వారా మేము పొంది మీ నామానికి మహిమకరంగా ఉండాలి ప్రతి అట్టంకులు కొట్టి ప్రతి దృశ్య శక్తుల్ని బంధించి దేవ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంది దర్శించండి ప్రతి బిడ ఎరిగి నీ నామానికి మహిమ తెచ్చారు దేవా ఈ లైవంతా మీ చేతులు పెడుతున్న దివ సైతాన్ని బంధించి ప్రతి దృశ్య శక్తుల్ని బంధించి ఘనత మేము పొందుకోమని వేసుకృష్ణ తండ్రి ఆమె జోడక్క దవిద్దు వల్లనే నాట్యమాడిన తండ్రి నిస్తుతించదము దవిద్దు వల్లనే నాట్యమాడిన తండ్రినిస్తుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం రవిదు నాట్యమాడిన తండ్రి విస్తృతించదము తంబూరతోను సితారతోనూ తండ్రి విస్తృతించదము తంబూరతోను సితారతోనూ తండ్రినిస్తుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రిని స్థుతించదము కష్టము కలిగిన నష్టము కలిగినా తండ్రిని స్థుతించదము కష్టము కలిగిన నష్టము కలిగినా తండ్రిని స్థుతించదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం స్తోత్రం రవిదు వల్లనే నాట్యమాడిన తండ్రినిస్తుృతించేదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రినిస్తుృతించేదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రినిస్తుృతించేదము ఎసయా స్తోత్రం ఇసయా స్తోత్రం Isaya Stotram, Isaya Stotram, Davidu Vallane Nathya Madi Natandri Nishtutin Chadamu, Khrisula Nannu Pala Impa Jesi Natandri Nishtutin Chadamu, Khrisula Nannu Pala Impa Jesi Natandri Nishtutin Chadamu, Isaya Stotram, ృతించదము అందరం ప్రారంభం చేసుకుందాం దేవుడు రాత్రి కాలం సమయంలో మన అందరితో మాట్లాడాలని దేవుడిని ప్రారంభం చేసుకున్నాం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ వేసే అన్నికు వందాచరించిన చదువుతుంది గొప్ప దేవుడు మంచి దేవుడు వేసేయా నీకు వంద ఆచరించిన చదువుతుంది అయ్యాన్ని చిత్తానుసరంగా మనలో రీతిగా కూడుకొనే ప్రాధం చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వంద ఆచరించదుగుతుంది ఇలాంటి ధాన్యత లేక ఎంతో మంది నశించిపోయినా జరుగుతుంది అయా నిశ్చితానుసరంగా నడిపించిన విధానం బట్టి నీకు వంద ఆచరించదువుతుంది అయ్యా గొప్ప మంచి దేవుడు వేసేయా నీకు వందనాచరిస్తున్నాను అయ్యా వాక్యమైన గుణమైన రహస్యాన్ని మాకు తెలియపరచడం జరుగుతాండి సొంత తలంపులు సొంత ఆలోచనలు అనేది ఏది ఉండకూడదని జరుగుతుంది అన్ని చిత్తానుసారంగా బైబుల్లో ఏమైతే ఉందో అది నిశ్చితానుసారంగా పరిశుద్ధాత్మ దేవడా మీరు మాత్రమే మాతో మాట్లాడడం జరుగుతుంది మా హృదయాన్ని మీరు లేవనైతేనే జరుగుతుంది మన ఆశీర్వదించి ఉండని నడిపించమండి ఏ స్థలంలో వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరూ ఒకసారి ప్రేద అందరూ మీ అందరికీ చెప్తుంది చెప్పండి వార్తార్త గారు కొద్ది నిబంధన యహాన్ సువార్త పదిహేనో అధ్యాయం పన్నెండవ వచనం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమించ వాళ్ళ నూటయ్యే నా ఆజ్ఞ కలుయ దేని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఎటు రీతిగా ఈ ధన్యత ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్చుకుంటున్నాను ఇక్కడ దేవుడు బైబిల్ అనుసారంగా ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది కారణం ఏంటిది అసలు దేవుడు ఏం చూపించడానికి లోకానికి వచ్చిండు అనుకుంటే బైబిల్ అనుసారంగా కొత్త నిబంధనలు మొత్తం మనం ఎక్కడ వెతికినా కూడా మొత్తం బైబిల్ అంతా మనం వెతికినా కూడా మనకు అనిపించేది ఏంటంటే ఆయన యొక్క ప్రేమ ముఖ్యంగా ఇక్కడ అంశం ఏంది అంటే ప్రేమ ప్రేమ ఏంటిది దేవుని ప్రేమ ఎట్లుంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ ప్రేమ దేవుని దగ్గర నుంచి పొందుకోవడమైనా లేకుంటే ఆ ప్రేమను మనం ఇతరులు కూడా పనిచేస్తారు ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం సువార్తలలో యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం పన్నెండో వచ్చిన నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము హలియ దేవుడు మనల్ని ప్రేమిస్తా మీరు ఒకరినొకడు ప్రేమించవన్నటయే నా ఆజ్ఞ హళుయ ఆజ్ఞ అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటుండదు ఒకరినొకరు ప్రేమించుకోవాలా హళుయా ఎవరిని ప్రేమించాలా ఎవరిని ప్రేమించొద్దు మనం బాగా ఆలోచన చేసుకుంటే ఎవరిని ప్రేమిస్తాం మనం మనకు ఎవరైతే అనుగుణంగా ఉంటారో ఎవరైతే మనం చెప్పింది వింటారో ఎవరు మనకు బాగా నచ్చుతారో వాళ్ళని మాత్రమే మనం ప్రేమిస్తూ ఉంటాం లోకానుసారంగా చూసుకుంటే కానీ దేవుడు ఆత్మానుసారంగా ఏమంటున్నాడంటే ఫలానా వ్యక్తిని మాత్రమే ప్రేమించాలని చెప్పేసి ఎక్కడ బైబుల్ అనుసారంగా లేదు ఎవరిని ప్రేమించుకుంటున్న దేవుడు నీ శత్రువునైనా ప్రేమించు నీ మిత్రులనైనా ప్రేమించు ఎవరినైనా ప్రేమించు ఖచ్చితంగా నిన్ను వాళ్ళని ఏం చేయాలంట ఖచ్చితంగా ప్రేమించాలంటే ఇది ఆజ్ఞ దేవుడు ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే ఆజ్ఞ ఖచ్చితంగా పాటించాల్సిందే ఆజ్ఞ పాటించకుండా ఏమవుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమైపోతుంది పాపం వల్ల వచ్చే జీతం ఏమైపోతుంది మరణం అయిపోతుంది మనము ఆజ్ఞను పాటించకుండా మనం ఎన్ని మీటింగ్లు చేసినా కూడా ఎన్ని వాక్యాలు చదివినా కూడా ఎంత సేవ చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది హలుయ ఎందుకు అంటే నిన్ను వల్ల బైబిల్ స్పష్టంగా వివరిస్తా ఉన్నాడు దేవుడు ఆయన ఆ విధంగా ప్రేమించిండు కాబట్టి ఆయన క్రయదనంగా మనం ఏం చేసిండు ఆయన ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అంటే ఆయన ప్రాణం కూడా పెట్టేసిండు హలుయ ఇక్కడ ఏమంటుండే పదమూడవచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు హలుయ ఎంత ఫస్ట్ నిన్న వాళ్ళని ప్రేమించమని ఒక ఆజ్ఞ చెప్పిండు దేవుడు అది ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంకేమంటాడు అంటే ఎవరు ప్రేమిస్తారంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఆయన నా కోసం చనిపోవడానికి కూడా వెనకాడలేదు అంటే నన్ను విపరీతంగా ఆయన ఆ విధంగా ఇక్కడ చెప్పుకోస్తుండు వచనం అదే వ్యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినేడలా మీరు నా స్నేహితులై ఉందరు హలుయ ఏమంటుండు దేవుడు మీరు నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా మీరు పాటించరు అనుకో మీరు నాకు స్నేహితులంట స్నేహితుల కోసం దేవుడు ఏం చేశాడంట తన ప్రాణం పెడతాడంట హలుయ పెడతా అని మాటిచ్చినట్టు దేవుడు ఆయన ప్రాణం పెట్టిడు మన కోసం హలియ ఇక్కడ ఏమంటున్నాడు ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఏం చేయాలంట ప్రేమించాలంట దేవుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నాడు ఈ ప్రేమ అనేది ఖచ్చితంగా చేయాలని బైబిల్ అనుసరంగా ఉంది ఒకసారి మొదటి వ్యూహాను నాలుగవ అధ్యాయం ఏడవచనం మొదటి వ్యవహాను నాలుగవ అధ్యాయం ఏడవచనం హలుయ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రీలారా మనం ఒకరినొకడు ప్రేమింతుము ఏడై అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాళ్ళను దేవుని మూలంగా పుట్టిన వాడై ఎరుగును అరుయ ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రేమించాల దేవుడు ప్రేమ రూపేణుడు ప్రేమ అంటున్నాడు అంటే ప్రియులార మనం ఒకరినొకడు ప్రేమింతుము అరులియ ఏం చేయాలంట మనం ఫస్ట్ ఒక ఆగ్న దేవుడు ఏమి ఇచ్చిండు నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుకొని చెప్పేసి అన్నాడు ఇంకేమంటుండంటే ఒకరిని ఒకడు ప్రేమితు ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది మనం ఒకరిని ప్రేమించాలి అనే మనసు ఎప్పుడు వస్తుంది దేవుని మనం స్వీకరిస్తేనే వస్తుంది అలుయ్య ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ ఉన్నాం నేను మా ఫ్రెండ్ ఉన్నాం ఆయనకు నాకు కొట్లాట ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నాతో మాట్లాడతా అది ఏ రకమైన కొట్లాటైనా కానీ శరీరానుసారంగా డబ్బు కోసమే కానీ బంగారం కోసమే కానీ ఒక వస్తువు కోసం కానీ ఒక మనిషి కోసమే కానీ ఒక కొట్లాట అయింది ఆయనతో నేను మాట్లాడట్లేదు కానీ ఆయనను సొంతగా అంటే స్వీకరించి మాట్లాడాలి అంటే మనలోపు ఏముండాలి అంటే ప్రేమ ఉండాల హలుయ ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుందంట దేవుడి మూలంగా కలుగుతున్నది హలుయ ఒక వ్యక్తిని మనకి ఇష్టం వ్యక్తిని కూడా మనం ప్రేమించే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది ఏసుని సొంత రక్షకునిగా అంగీకరించేటప్పుడు మాత్రమే వస్తుంది ఇక్కడ అదే అంటున్నాడు ప్రియులార మనం ఒకరినొకడు ప్రేమింతుము ఏలే ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి దేవుని మూలంగా పుట్టిన వాడై ఎరుగును హలు ఇక్కడ ఏమంటున్నాడు ప్రేమ అనేది దేవుని దగ్గర నుంచి కలిగిందంట ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళంట హలు ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఇప్పుడు ఈ టైంలో మనం ఎంతమందిని ఉద్దేశిస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఎవరి మీద చికాకు పడుతున్నాం ఎవరి గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాం ఎవరిని ప్రేమిస్తలేం ఎవరిని క ఏమంటారు పోపడతా ఉన్నాం చికాకు పడతా ఉన్నాం ఆ విధంగా మనం జీవిస్తున్నాం అంటే మనలోప లేరు అంట బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఏలే ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది హలుయ ఫస్ట్ ఏంటంట ప్రేమ అనేది నుంచి కలుగుతుంది దేవుని దగ్గర నుంచి కలుగుతున్నది ప్రేమించు ప్రతి దేవుని మూలంగా పుట్టినవాడు హలుయ ఏంట ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తున్నామంటే అది దేవుని బిడ్డలుగా మనము పుట్టినట్టు అంటే ఎరుగును హలుయ ఎప్పుడైతే ఇతరులను నువ్వు ప్రేమిస్తావో ఎప్పుడైతే ద్వే ఎవరినైతే శత్రువులను ప్రేమిస్తావో అప్పుడు దేవుడు మనలోపట పుడతాడంట హలుయ ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిని ద్వేషిస్తావో అప్పుడు నీ దేవుడు లేడు హలుయ ఈ మాట ఎవరు చెప్తున్నారు నేను చెప్తాను ఎవరు చెప్తున్నారు బైబుల్ చెప్తా దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటుండు ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు ప్రేమించాలా వాడి దగ్గర మంచి ఉన్నా ప్రేమించాలా చెడున్నా కూడా ప్రేమించాలా వాడు అసహించుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే హలుయ మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమిస్తున్నాం వాక్యాన్సారంగా నడుచుకుంటున్నాం అని చెప్పేసి ఏం చేస్తాము అంటే ఆ బ్రదర్ అంటే మాకు ఇష్టమే ఆ సిస్టర్ అంటే మాకు ఇష్టమే అని నోటితోడు వస్తుంది కానీ క్రియపరంగా మాత్రము వెనక పండి మనం ఏం చేస్తా ఉంటామంటే చాడులు చెప్పడం కానీ లేకుంటే ఆయన గురించి బ్యాడ్ ఇంప్రెషన్ చెప్పడం కానీ ఇలాంటి పనులు కొన్ని ఉంటాం హౌలీయ దేవుడు ఏమంటా అంటే దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ ఎదుటి వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం కానీ ఇవేమీ మనం చెప్పమంట అలుయ ఎందుకంటే దేవుడు మనలోపట పుట్టిండు దేవుడు ఎప్పుడైతే మనలోపట పుట్టిండో అప్పుడు మన లోపల నుంచి మంచి క్రియలు మంచి ఆలోచనలు మంచి తలంపులు వస్తాయి అలుయ ఏసు సంతరక్షణగా అంగీకరించి దేవుణ్ణి మనం దేవుని చిత్తానుసరంగా నడిపించబడి ఒక్కసారి పరిశుద్ధాత్మను మనం వరం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలకి వచ్చిన తర్వాత మన జీవితం ఎట్లా అయిపోవాలి అంటే పరిశుద్ధాత్మ వరం మనం పొందుకున్న తర్వాత ఏమైపోవాలంటే మన జీవితం ఏదైతే పాపపు జీవితం పాత కాలంలో ఉందో అవన్నీ మారిపోవాలి పరిశుద్ధాత్మ అంటే మనం ఒక రోజు కూర్చొని పొద్దంతా ఫాస్టింగ్ ప్రేర్ చేసి ఈ పాదం చేసి ఎగరడం దుంకడం అనేది కాకుండా దేవుడు స్పష్టంగా ఏం చెప్పుకొస్తా ఉన్నాడు అంటే ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పడికి మన స్థితిగతులు అన్నీ మారిపోతాయంట మనకు గర్వం ఉంది అనుకో ఆ గర్వాన్ని దేవుడు తీసేస్తాడు గర్వపడద్దు అని చెప్పేసి బైబుల్లో ఉంటది కోప పడొద్దు అని ఉంటది అసూయ పడొద్దు రకరకాల విషయాలను దేవుడు చూపించిండు హలుయ దేవుడు చెప్పుడు మాత్రమే చేయలేదు కానీ ఆయన క్రియరూపంగా చేసినది చూపించిండు ఎప్పుడైతే దేవుడి నేను ఇష్టపడుతుందో అప్పుడు మన ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉంటా హలుయ్య అదే మొదటి యూహాను నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు హలుయ ఇక చూడండి ఏమంటుండు దేవుడు అనే ఒక మనిషిలాగా వచ్చిన ఆ దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు హలుయ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు హలుయ ఎరగడు అంటుండే దేవుడు కానీ మనం ఏమంటాం అయ్యా మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నాం మేము చర్చకు వెళ్తున్నాం సేవ చేస్తున్నాం ప్రాధాన్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ దేవుణ్ణి మనం ఎరగమంటా ఎప్పుడు ఎరగము ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు హలుయ కదా గమనించాలి ఈ లోకంలో మనం చూసుకుంటే మనకు చికాకు పెట్టడానికి గాని మన కోపం తెప్పించడానికి కానీ చాలా మంది ఉంటారు అది ఆఫీస్లో గాని. ఇంట్లో కానీ మన కుటుంబస్తులు కానీ పాలలు కానీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళతో మాకేంది వీళ్ళతో మాకేంది దేవుడు ఏం చెప్తాడంటే బైబుల్లో చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటంటే ఫస్ట్ ఎవరిని ప్రేమించాలంటే మనకు నచ్చిన వాళ్ళని ప్రేమించదంట ఎవరిని ప్రేమించాలా ప్రేమించమని దేవుడు చెప్తా ఉంటాడు కలు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అలుయ ఇప్పుడు నా దగ్గర ప్రేమ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రేమ లేదు ప్రేమ లేకుండా నేను ఇంత వాక్యం నేను చెప్పినా కూడా వ్యర్థమై అలుయ క్రియ లేని విశ్వాసం ఏమైపోతుంది మృతమైపోతుంది కాదు మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఎరగాలి దేవుడు మనలోపట ఉన్నాడు అనేది క్రియ ఎట్లా అంటే మనలోపట ప్రేమ ఉండాలి అలుయ ఇంకా చూడండి సామెతలు పదిహేడో అధ్యాయం పదిహేడవ వచనం సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం మళ్ళీ ఒకసారి సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను అలుయ నిజమైన స్నేహితుడు ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరున్నారు మనకి ఎవడు లేడు లోకంలో ఎవ్వరు లే స్వార్థం లేని మనిషి లేడు హలుయ అరే మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా ఎక్కడో స్వార్థం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన భార్యకు ఉంటుందా ఉంటుంది స్వార్థం ఉంటుంది స్వార్థం స్వార్థం మాట ఎప్పుడు వాళ్ళ అవసరతలు కానీ అక్కర్లు కానీ తీర్చినప్పుడు మా తల్లి మంచిది మా తండ్రి మంచోడు మా అన్నం మంచవాడు మా చెల్లెలు మంచవాడు అంటారు ఎప్పుడైతే మన అవసరతలు తీర్చలేదు చెడ్డోడు అంటారు హలుయ కానీ ఇక్కడ బైబుల్ ఏం చెప్తా ఉందంటే ఔసరితలు తీర్చేవాడు స్నేహితుడు కాదు ఇక్కడ ఏమంటుందంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును విడవ విడవడం అంటే పొదిరి అది కష్టం కానీ సుఖం కానీ శ్రమ కానీ ఏదైనా కానీ లోకంలో ఉన్నది ఏదైనా కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట విడువక ప్రేమించును దుర్దశలో అట్టి సహోదరుడిగా ఉండును హలుయ నిజమైన ప్రేమ ఏం చేస్తుందంట ఎప్పుడు విడవకుండా ప్రేమిస్తూనే ఉంటుందా ఇంకోటి ఏమవుతుందంటే దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును హౌలుయ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో మా కుటుంబంలో మొత్తం కరోనాతోటి మా చుట్టుపక్కల కూడా మా డోర్లన్నీ బంద్ ఇళ్ళన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయి మా నాన్న కరోనాతోటి గాంధీ హాస్పిటల్ కు పంపించేసినప్పుడు మా కుటుంబం అంతా ఉండేది అప్పుడు మా అన్న మా అన్న ముగ్గురు పిల్లలు మా వదిన మా అక్క మా అక్క పాప మా అమ్మ నేను మేమందరం అంతా ఉన్నాం మామలను బయట నుంచి గేట్లు పెట్టేసినారు అటు గేటుకి ఇటు గేటుకి ఫ్లెక్స్ కట్టేసినారు ఇది డేంజర్ ఇటువ రావద్దు అన్నట్టుగా ఆ వాళ్ళ మా చుట్టాలు వాళ్ళందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు మా నెంబర్లన్నీ బ్లాక్ చేసి ఓడేసినారు ఎందుకంటే ఎక్కడ ఫోన్ చేస్తే ఎక్కడ అవసరం అడుగుతారా అని చెప్పేసి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కాల్ చేసేసినారు వెళ్ళిపోయినారు మరి అలాంటి టైంలో ఎవరైతే స్నేహితులు పొద్దున్న లేస్తే ముఖం చూసుకొని అన్న నమస్తే చెల్లె నమస్తే అది అని చెప్పేసి మాట్లాడుకున్నారు చుట్టాలని పందాలని బంధుత్వాలని ఎంతో మంది ఉన్నారు పొద్దున్న లేస్తే మాకు ఒక అవసరం ఉండే కుటుంబంలో అదే కరోనా టైంలో మాకు నీళ్లు లేకుంటూ ఉండే సిచ్యువేషన్ వచ్చింది బయటికి పోదాము అంటే ఎవరు నీళ్ళు ఇయ్యరు బయటికి మేము వచ్చినాము అంటే కరోనా మాకు వస్తుందని భయపడేటు నీళ్లు లేక సతమతం అయ్యే టైం కూడా మాకు వచ్చింది హౌలియ కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మకమైన దేవుడు విడివన్ దేవుడు నిన్న నేడు రేపు ఏకరెత్తుకున్న దేవుడు మనం మర్చిపోతే మేము దేవుని కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు ఆ టైంలో మా కుటుంబంలో ఈ కరోనా తోటి దగ్గర దగ్గర ఒక మందిని సఫర్ అయినా ఆ టైంలో దేవుడు ఏం చేసిడు అంటే ఆయన ప్రేమ ప్రేమ ఎట్లుంటుంది దేవుడు అదే ఎప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడంట దుర్దశ కష్టమైన సిచ్యువేషన్ లో విడివాడంట ఆయన అరులుయ్య దేవుని ప్రేమ ఎట్లాంటిది అంటే ఆయన నువ్వు మంచి చేసినా చెడు చేసినా నేను ప్రేమిస్తాడు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన అరే నువ్వు పాపం చేసినావు నేను వదిలేస్తా అనే మాట దేవుని నోట్లకి రాదు ఆయన ఆలోచన రాదు ఆయన తలంప రాదు అరులుయ్య పాపం చేసి దేవునికి దూరం ఉండాలని ఆశ ఆశపడతా ఉంటాం కానీ దేవుడు బైబలానుసారంగా మనం చూసుకుంటే పాపిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు ఎక్కువ మందిని పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చిన అని చెప్పేసి అంటాడు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు ఆ టైంలో మేము మా కుటుంబం అంతా మోకరించి ప్లాన్ చేసినాం త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్ చేసినాం ఆ టైంలో ఎవరు కూడా మా కుటుంబం సైడ్ రావాలన్నా ఆలోచన చేయాలన్నా చాలా భయంకరంగా బాధపడతా ఉండే భయపడ్డారు చాలా మంది కానీ అదే టైంలో మా కుటుంబంలో అప్పుడు మాకు శ్రావణ్ బ్రదర్ అండి ఇప్పుడు ఇదే గ్రూప్లు శ్రావణ్ బ్రదర్ అనేటైనా మాకు అప్పుడు ఎక్కువ పరిచయం అయ్యాడు కాతి నాక వీళ్ళందరూ కూడా శ్రావణ్కి ఫోన్ చేసిన శ్రావణ్ బ్రదర్ మా కుటుంబంలో లాస్ట్ డే ఉంది మాకు కరోనా తోటి మేము సతమతం అవుతున్నాం కానీ వాకింగ్ చెప్పడానికి ఒకరు రావాలి మమ్మల్ని కొంచెం పుష్జి చేయడానికి కావాలి మా కుటుంబంలో నేను ఎన్ని కూడా కుటుంబస్తున్న అయిపోయినా తప్ప లేదు ఒకసారి రావాలి ఖచ్చితంగా అది అంటే అన్న రావాలా ఖచ్చితంగా నా అంటే సరే చెప్పేసి శ్రావణ్ బ్రదర్ మా ఇంటికి ఒక రోజు నైట్ దగ్గర దగ్గర పది గంటలకు పదకొండు గంటలకు వచ్చేట్టు ఆ రోజు హాఫ్ డే నైట్ ప్రేయర్ చేసినాం మూడు గంటలకు మా బాగా నాకు మూడు గంటలకు వర్సీప్ చేసినాం ప్రార్థన చేసినాం మా కుటుంబం వల్ల కారణం ఉండొద్ది మేము నీ సాక్షిగా బతుకుతుందయ్యా ఎంత భయంకరమైన సిచ్యువేషన్ మా కుటుంబం వాళ్ళని వదిలేసినారు దూరస్తులు చుట్టుపక్కల వాళ్ళు వదిలేసినారు కానీ నువ్వు విడివని గొప్ప దేవుడు అని చెప్పేసి మేము ప్రాథం చేసినాం అదే టైంలో ఆ దేవుడు ఏం చేసిన అంటే ద్వారా ఆ శుభాగుమా దగ్గరకు వచ్చింది శ్రావణ రోజు పాటలు పాడంండు వాక్యం చెప్పిన వాళ్ళ ధైర్యపాషి ముందడుగు వేసాడు మేము చెక్ చేసుకున్న మా నెక్స్ట్ డే మా ఇంట్లో ఎవ్వరు కరోనా లేకుండా దేవుడు అందరికీ రక్షణ ఇచ్చాడు హలుయ నేను ఈ సందర్భంలో ఈ సాక్ష్యాన్ని నేను ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నిజమైన స్నేహితుడు హలుయ భయంకరంగా దేవుడు మాట్లాడుతా నిజమైన స్నేహితుడు ఏం చేశాడంటే అది దుర్దశ లాంటి వాడు కదా నిజమైన స్నేహితుడు మనకు ఎక్కువ ఏంది అంటే ఫస్ట్ దేవుడే దేవునికి ఎప్పుడైతే మనం ప్రిఫరెన్స్ ఇస్తామో దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే పోలికగా నడుచుకున్నాడో అదే పోలికగా మనం నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనల్ని వదిలిపెట్టాడంట హళూయా ఇక్కడ చూడండి ఎఫ్ఏసీలకు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఎఫేసీఏలకు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇక్కడ చూడండి సారీ సారీ సారీ మొదటి కొరంతీయులు క్షమించండి అమ్మా ఎఫ్ఏసీలు ఐదవ దేవుడు ఇరవై ఒకటో వచ్చినం క్రీస్తు నందులి భయంతో ఒకరినొకటి లోబడి ఉండు హరళీయ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఎప్పుడు లోబడతాం మనము హడు లోబడతాం మన జీవితంలో మనం గమనించుకోండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారనుకోండి మన పిల్లలు మనకు భయపడతారు హళియ ఎందుకు భయపడతారు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి భయపడతారు అలుయ ఒక వ్యక్తి ఒక మనిషికి భయపడతా ఉన్నాడు అంటే ప్రేమ ఉంటేనే భయపడతాడు అలుయ ప్రేమ లేకుండా ఒక వ్యక్తి మనకు భయపడాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవన ప్రాయంలో ఉన్న ఒక కొడుకు వాడు రోడ్ల ఉంటే అన్ని తిరుక్కుంటా చేసుకుంటా ఎప్పుడైతే తల్లి కానీ తండ్రి కానీ ప్రేమగా ఉండదో వాళ్ళు చెప్పినాకో వాడు వింటాడు అలుయ కదా ప్రేమ లేకుండా జీవితంలో మన కుటుంబాలలో కానీ మన పరిశ్రమల జీవితంలో కానీ ఏది కారణం జరుగుతుంది అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నట్టు అంటే క్రీస్తునందరి భయంతో హలుయ ఎవరు భయం ఉండాలంట దేవుని అందరు భయం హలుయ దేవుని అందరి భయంతో ఒకరినొకడు ఫియర్ ఆఫ్ గాడ్ హలుయ ఏమంట ఏం చేయాలా భయపడకుండా దేవుని చిత్తానుసరంగా నడవాలంట ఒకసారి చూడండి మొదటి కొరం పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం మొదటి కొరం తీరు పదహారో అధ్యాయం పద్నాలుగో వచనం మీరు చేయి కార్యములు అన్ని ప్రేమతో చేయడి హడేమంటున్నారు దేవుడు దేవుడు ఏ కార్యం చేసినా కూడా ఎట్లా చేసిండు దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎన్నో క్షేమలు నిందలు అవమానాలు దెబ్బలు హత సాక్షి అలాంటి జీవితం ఇవన్నీ ఎందుకు చేసిండు దేవుడు ప్రేమించిండు కాబట్టి చేసిండు ఈ ప్రేమ లేకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా లేదు కదా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు బైబుల్ అనుసారంగా మన జీవితంలో మన ఏదైనా కార్యం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంట మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఏం చేయాలంట ప్రేమతో చేయాలంట ఎప్పుడైతే మనం ప్రేమతో చేస్తావో మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా కూడా ప్రేమ అంటే ఎవరు ఇక్కడ బైబుల్ అనుసారంగా చూసుకుంటే దేవుడే ప్రేమ దేవుడు మన లోపల ఉన్నాడనుకో ప్రతి ఒక్క కార్యం దేవుని చిత్తాంశంగా ఏదైతే ముందు పెడతామో అవన్నీ సఫలము అవుతాయంటూయా ఇంకా చూడండి లుకాసు వార్త ఆరో అధ్యయం వచనం లుకాసు వార్త ఆరో అధ్యయం వచనం అడుయా లుకాసు వార్త అధ్యాయం ముప్పై వచనం మనుషులు మీకు ఎలాగో చేయవాలనే మీరు కోరుదోరో అలాగ మీరును వారికి చేయడి హలియా గమనించండి ఇక్కడ మనం ఎంత ప్రేమ గురించి దేవుడి ప్రేమ గురించి మాట్లాడతాము ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక ఆజ్నిచ్చాడు దేవుడు నిన్న నీ పొరుగు వాడిని బైబిల్లో ఉంటుంది పాత నిబంధనలు నిర్గమకాండం ఇరవై అధ్యంలో ఉంటుంది పదాజ్ఞలు ఇస్తాడు దేవుడు నరహత్యం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు ఇవన్నీ చెప్తాడు ఇవన్నీ ఆజ్ఞలన్నీ ఒక్క ఆజ్ఞంలో ఇమిడి ఉన్నాయి నరహత్య చేయొద్దు నరహత్య చేయద్దు అంటే నువ్వు ఎదుటోని ప్రేమించినప్పుడు నరహత ఎట్లా చేస్తావు హలుయ దొంగతనం చేయడానికి వెళ్తావు దొంగతనం ఎప్పుడు చేస్తావు నువ్వు ప్రేమిస్తే దొంగతనం చేయాలన్న ఉద్దేశం వస్తుందా రాదు కదా ఏ ఆజ్ఞ తీసుకున్నా కూడా ప్రేమని లోపట్ ఉన్నది అలాంటి పాపం ఏదైతే ఆజ్ఞ ఉందో ఆజ్ఞను నువ్వు అతిక్రమించవు హలు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే అదే అజ్ఞను ఖచ్చితంగా పాటించాల్సిందే అదే విషయం దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రేమంటున్నాడు ఆరోగ్యం ఇక్కడ వచ్చినాం మనుషులు మీకు ఎలాగో చేయమన్నా మీరు కోరదరో అలాగే మీరును వారికి చేయడి కాదు ఎదుటి వ్యక్తి మనం ప్రేమిస్తున్నాడు ద్వేషిస్తుండు కసరించుకుంటుండు కోపడుతుండు అది చేస్తుండు ఇది చేస్తుండే ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం చెప్తా ఉంటాం ఎదుటి వ్యక్తి మీద మనమే ప్రేమించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఎత్తం ఎట్లా ఎత్తుకు వెతుకడం కష్టం హలుయ కదా ఎదుటి వ్యక్తి మన దగ్గర మన వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమ పొందుకోవాలంటే ఫస్ట్ మనం ప్రేమించాలి దేవుడు అదే చెప్పిండు బైబలానుసారంగా చేసిండు చూపించిండు కూడా ఆయన ఫస్ట్ ప్రేమించిండు తర్వాత మన దగ్గర నుంచి ప్రేమను పొందుకున్నాడు హలియ మనుషులు మనకి ఏదైతే చేయాలని ఆశపడతా ఉన్నారో మనము మనం కూడా వారికి అదే విధంగా చేయాలంటారు అదే ఆరోగ్యం ముప్పై రెండవ వచ్చిన మిమ్మల్ని ప్రేమించి వాళ్ళే మీరు ప్రేమించినటలా మీకేమి మెప్పు కలుగును హలియ ఎవరు మాట్లాడతాడు ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని ప్రేమించి వారినే మీరు ప్రేమించినటలా మీకు మెప్పు కలుగునా హలుయ మనం ఎవరిని ఇష్టపడతాం మనకు ఎవరైతే అనుగుణంగా ఉంటారో మనం చెప్తే అది ఏదైతే మనం చెప్పిన పాట తూచ తప్పకుండా పాటిస్తారో వారిని మాత్రమే ప్రేమిస్తాం మనకు అనుకున్నంగా అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాం ఇట్లా ప్రేమించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా అని చెప్పేసి దేవుడు అంటున్నాడు పాపులను తమ్మును ప్రేమించి వారిని ప్రేమించరు కదా హలుయ ఇక్కడ పాపులు పాపుల గురించి టాపిక్ తీసుకొచ్చు మనందరం రక్షింపబడ్డ వ్యక్తులం రక్షింపబడ్డాం కాబట్టి ఈ రాత్రి కళ తొమ్మిది బాబుకు మనం వాక్యం వింటా ఉన్నాం ఊడుకొని మన సమయాన్ని అంతా దేవుని కేటాయించి ముందకు నడిపించబడుతున్నాం కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు టీవీ పెట్టుకుని టైం పాస్ చేసుకుంటూ లోకానుసారంగా ఉన్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పాపులను తమను ప్రేమించి వారిని ప్రేమితురు కదా లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపి కూడా ఏం చేస్తున్నట్ట తమను ప్రేమించి వారినే ప్రేమిస్తున్నాడు కానీ మనం పరిశుద్ధలము దేవుని ఎరిగిన బిడ్డలము పరిశుద్ధాత్మను అందుకున్న బిడ్డలము ఏసుక్రీస్త నామంలో రక్షింపబడ్డ బిడ్డలము యేసుక్రీస్త నామంలో బాప్టిజం తీసుకున్న బిడ్డలము మనము లోకానుసారంగా మనుషులు ఏదైతే విధంగా అదే విధంగా మనము పాటించిన వల్ల ఏమి ప్రయోజనము లోకంలో ఉన్న వ్యక్తికి మనకు ఏమైనా ప్రయోజనం ఉందా ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి దేవుడికి కూడా అడుగుతా ఉన్నాడు ఇంకేం అంటున్నాడాడండి ముప్పై మూడవ వచనం ఆరో అధ్యాయం లుకాస్ వార్థం ముప్పై మీకు మేలు చేయ మేలు చేసినలా మీకేం మెప్పు కలుగును పాపులను అలాగే చేతారు కదా హలియ కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి ఒక యాభై వేలు ఇచ్చిననుకో వాడు నాకు ఆపదకి యాభై వేలు ఇచ్చి హలియ ప్రేమ అనేది ఏం చేసినాం ఇచ్చిపుచ్చుకున్నాం అది ఎవరికి నేను ప్రేమించిన వానికి మాత్రమే ఇస్తున్నా వాడు నాకు నచ్చడం దగ్గర పోయి నేను యాభై వేలు ఇవ్వండి ఇస్తున్నా ఇయ్యలే ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్వార్థపూరితమైన ప్రేమలు అయిపోయినాయి లోకానుసారంగా కానీ దేవుడు చెప్పుకొచ్చిన మాట ఏంది అంటే క్రిస్టియన్స్నే ప్రేమించు హిందూస్ను ఉద్దేశించు లేకుంటే ముస్లిమ్స్ ను దేవుడు అట్లా చెప్తున్నాడు ఫస్ట్ క్రిస్టియనిటీ అనేది రిలీజియన్ కాదనేది మన అందరికీ తెలిసిన విషయం మనం ఏం చేస్తున్నామంటే పలానా వ్యక్తిని ప్రేమిస్తాము పలానా వ్యక్తిని ప్రేమిస్తలేము చర్చిలో వంద మంది ఉంటే వంద మందిలో వంద మందిని ప్రేమించం ఒక ఇరవై మందిని పక్కన పెట్టేసాం ఎందుకంటే వాడికి మనకు అనుగుణంగా ఉండడు మనకు నచ్చినట్టుగా ఉండడు మనం ఏం చెప్తే దానికి అర్థంగా అట్లా కాబట్టి మనం ఏం చేస్తున్నట్టు మనం తెలియచేస్తాం అట్లా చెప్తున్నాడు దేవుడు హలియ వాడు చెడ్డోడు కానీ మంచోడు కానీ ఏదైనా కానీ మనకు ఖచ్చితంగా ప్రేమించాలా హలియ కదా ఒక వ్యభిచారి స్త్రీ గురించి బైబుల్లో ఉంటుంది ఏమని అంటే ఆమె ఏం చేస్తుంది వభిచారంలో ఆమెను దొరకబడతారు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆమెను రాళ్లతోటి కొట్టి చంపడానికి ముందడు కానీ దేవుడు అక్కడికి వచ్చి ఆయన చెప్పే ఆయన చెప్పే మాట ఏంది అంటే ఫస్ట్ వాళ్ళ పాపాలన్నీ ఇక్కడ భూమి మీద రాస్తా ఉంటాడు ఎవరైతే నేను పాపం చేయలేదు పరిశుద్ధిని అనంటాడు వాడు ఫస్ట్ రాయేయాలని చెప్పేసి దేవుడు చెప్తాను అలియ ఇక్కడ ఒక వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మ అని పలకరిస్తాడు దేవుడు అక్కడ హలియ గమనించండి అమ్మ అనే పదం ఎప్పుడు వస్తుంది ప్రేమ ఉంటే మాత్రమే వస్తుంది వ్యభిచారని మనం అమ్మ అంటమ్మా చిన్న పొరపాటు చేస్తేనే వాడు పెద్ద భయంకరమైన పాప అన్నాడు చూస్తున్నాడు హలుయ కానీ దేవుడు అక్కడ ఏమంటున్నాడు అమ్మ అని పిలుస్తున్నాడు అమ్మ అంటే ఎంత తగ్గింపు జీవితంతో దేవుడు చిత్తాను ఆయన ఎంత ప్రేమిస్తే అమ్మ అనే మాట ఆ నోట్లోకి వెళ్ళిస్తుంది హలుయ కదా ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని పాపిని ఖచ్చితంగా ఎవరినైనా కానీ మనం ఏం చేయాలంటే నిన్ను బలిని కొరుగు వాడిని ఖచ్చితంగా ప్రేమించాల్సిందే ఇంకేమంటున్నాడు చూడండి వ్యూహాన్ సువార్త పదిహేనో అధ్యాయం పన్నెండో వచనం యోహాన్ శవార్త పదిహేనో అధ్యాయం పన్నెండవ వచనం కారు తొమ్మిదో వచనం యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదవ వచనం వేసు మనకు చెప్తున్న మాటలు ఇవి తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించింది నా ప్రేమ ఎందు నిలిచి ఏసూపీసీ రాత్రికాల సభలో మనందరికీ చెప్తున్నాడంట ఏం చెప్తున్నట తండ్రి కుమార్ని ప్రేమించిండ ఆయన ఏ విధంగా ప్రేమించిండో ఆ ప్రేమ మనల్ని కూడా అట్నే ప్రేమిస్తుండట ఆ విధంగానే మీరు కూడా ప్రేమించాలని చెప్తుంది పదో వచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞాలు గాయకొనేలా నా ప్రేమ ఎందు నిలిచింద ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలి అంటే ఐశ్వర్స్తి లోకానికి వచ్చి ఆజ్ఞలు పాటించండు నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అనే మాటను ఖచ్చితంగా పాటించండు ఈ రాత్రికాల సమయంలో మనము నిన్ను వాళ్ళని అంటే నీ పక్క నుండి ఖచ్చితంగా మనం ప్రేమిస్తున్నామా ఒకవేళ మనం ప్రేమిస్త ప్రేమిస్తలేము అంటే ప్రేమ ఎందు ఒకవేళ ప్రేమించకుంటే ప్రేమ ఎందు ఉండరు అలుయ అంటే అన్నిళ్లతో సమా సమానం ఎందుకు ఆజ్ఞ అతిక్రమే పాపం పదకొండవ వచనం మీ అందు నా సంతోషం ఉండవననియో మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పించినాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకటి ప్రేమించవాలన్నట్టే నా ఆజ్ఞ ఏం చేయాలంట దేవుడు ఏం చెప్పుకొస్తున్నా అంటే నిన్ను వల్లిని పొరుగు అని సరే ఈ ప్రేమ గురించి దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడాడు ఇంకేమాట ఉండే అసలు ఎందుకు ప్రేమించాలా ప్రేమిస్తే మనకే మస్తుంది మొదటి కొరం తెలు అధ్యాయం నాలుగో వచనం మొదటి కొరం తెలు అధ్యాయం నాలుగో వచనం ఈ కొన్ని మాటల గురించి ముగించుకుందాం మొదటి కొరంతెలు పదమూడు అధ్యాయం నాలుగో వచనం దేవుడు నిన్న వాళ్ళని ప్రేమించమన్నాడు ఇంకేమాట ఉందంటే నీ పక్కనోడి నీకు తెలిసినోడిని నువ్వు ప్రేమించటంనే కాకుండా ప్రతి ఒక్క నీ పాపిని కానీ ఎవరినైనా కానీ ఖచ్చితంగా ప్రేమించాల్సి అని చెప్పుకొస్తున్నారు ఖచ్చితంగా ఆజ్ఞ ఒకవేళ ఆజ్ఞా అతిక్రమం ఒకవేళ నువ్వు ప్రేమించకుంటే దేవుడు నీ లోపల అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒకవేళ ప్రేమిస్తే మనకి ఏం వస్తుంది ఆ ప్రేమ మన లోపల ఉంటే ఏముంటుంది ఇక్కడ చూడండి మొదటి కొర ఇంతలో పదమూడవ అధ్యయం నాలుగవచనం ప్రేమ దీర్ఘకాలం సహించను అద ఏసు క్రీస్తు ప్రేమ మనలో కూడా ఉంటే అది ఏమవుతుందంట కాలం సహిస్తది అంట అలుయ ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా చిన్నది అయిపోతుంది పెద్ద సమస్య కూడా చాలా చిన్నది ఎందుకు సహించే గుణాన్ని దేవుడు మనలో కూడా దయ చూపించును ప్రేమ మత్సరపడదు అలుయ ఏం కాదంట మత్సరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు హలుయ ఏం కాదంట అది ఉప్పంగదు హలుయ ఏం చేసుకోదు సొంత కోసం సొంతంగా నేనే నేనే బాగుపడాలా నేనే మంచిగా ఉండాలా ఇతరులు మంచిగా ఉండద్దు నాకు తెలిసిన వాళ్ళే మంచిగా ఉండాలా ఇట్లుండదంట ప్రేమ ఏం చేస్తుందంట డమ్మంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఇంకేం చేయదంట ప్రేమ అమర్యాదగా నడవదు అలుయ ఏం చేయదంట మర్యాద లేకుండా నడవదంట స్వప్రయోజనంను విచారించుకున్నది హరి స్వప్రయోజనం అంటే మన కార్యం అంటే మన జీవితం నేనే నేనే మంచిగుండాలా నా చుట్టాలే మంచిగా ఉండాలా నా భార్య మంచిగా ఉండాలి నా భర్తే మంచిగా ఉండాల మనకి పాలన క్షేమ జరిగింది నాకు అవసరం లేదు నేను దూరమే ఉంటా ఇలాంటి జీవితం మన ఉండదంట ఎందుకు ప్రేమ ఏం చేసేది మన దీర్ఘకాలం సహించుకుంటా పోతూనే ఉంటుంది మొదటి కొరతులు పదిహే పదమూడవ అధ్యాయం ఐదో వచనం త్వరగా కోపపడదు ప్రేమ ఏం చేయదంట తొందరగా కోపడదంట అపకారంను మనసులో ఉంచుకునదు అలియా ఎదుటి వ్యక్తి ఏదో అపకారం చేసిడు మనకు అది మనసులో పెట్టుకోదు అంట దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలూకొనము అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఎనిమిదో వచనంలో ఏమంటాడంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనా నిరతకం లగును భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనా నిరతకం అవును హలుయ ఇక్కడ ఏమంటుండే దేవుడు ప్రేమ మాత్రమే ఫైనల్ గా శాశ్వత కాలము ఉండును హలుయ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఎవరైతే మనల్ని బాగా ఇష్టపడతారో ఇష్టపడ్డ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నమాట కదా ఏసుక్రీస్తును మనం ఎంతో ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటాం మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులను కూడా ప్రేమిస్తాం మన లోపల ఏమేమి ఉండదంట సహించే గుణం ఉంటుందంట దయ చూపిస్తామంట మత్సర పడమంటమ్మంగా ప్రవర్తించమంట ఉప్పొంగమంట అమర్యాదగా నడవడము మన ప్రయోజనాలు చూస్తాము కోపపడము అపకారం మనసులో ఉండదు ఇంకా రకరకాలుగా కేసు కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఫస్ట్ ఏమంటున్నా లాస్ట్ గా ప్రేమ శాశ్వత కాలం ఉండును అలుయ ప్రేమేం చేస్తుందంట శాశ్వత కాలం ఎప్పుడు దాకా ఉంటుంది ఈ ప్రేమ మనిషి చచ్చిపోయేదాకా ఉంటుంది ఈ అంతం ఈ జీవమంత మానవ సృష్టి కోటి ఇదంతా నాశనమయ్యేదాకా ప్రేమ ఒక్కటే ఉంటుందంట ఎందుకు ప్రవచనంలో అయినా ఏమైపోతాయంట నిరర్థకం లగ్నంట పాషలైనచిపోను జ్ఞానమైన నిరర్థకమను అలుయ మనం దేని గురించి మనం ఉప్పెంగు ఉప్పొంగుతా ఇది గ్రేటు ఇది గ్రేట్ అని మనం అనుకుంటామో ఈ డబ్బు కానీ ఆస్తి కానీ అందం కానీ ఏదైనా కానీ ఇవన్నీ ఏమైపోతాయి అంటే నశించిపోతాయంట కానీ ఫైనల్ గా మిగిలేదేంటి ప్రేమ ఈ ప్రేమే ఎవరు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు మనలోపటి ఉండాలంటే మనలోపట ప్రేమ ఖచ్చితంగా ఉండాలి కదా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి వాక థ్యాంక్ యూ అందరం దయచేసి మీ ప్లేసులు ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళందరూ మౌకరించండి దయచేసి మోకరిద్దాం మోకరించి సమయం మనకు ఉంది కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తాం వాక్యాన్ని దేవుడు మాట్లాడిన కాబట్టి దాని ప్రకారం ప్రార్థన చేస్తాం స్తోత్రం పరిశుద్ధుడా మహన్నతుడా సర్వతుడా చిన్న దేవుడు వేసేయా నీకు వందలా చెల్లి దేవుడో మంచి దేవుడో వేసేయా నీకు వందలా చెల్లిసిన చదువుతాండి అవును ఆయన రాత్రికాల సర్వ మాతో మాట్లాడినారు దాన్ని బట్టి నీకు వందలా చెల్లిస్తున్నాం అయ్యా ప్రేమ ద్వారా మా కోసం మీరు బలియాగం అయిపోయినారు దాన్ని బట్టి నీకు వందలా చెల్లిసిన అయ్యా మీ బలియాగం లేకుంటే మాకు రక్షణ లేదు నా దొరుకుతండి ఏసీఆర్ నీకు వందనాచరిస్తున్న దొరుకుతుంది అయ్యా ఇంత ఓపిక మాకు మా జీవితంలో వచ్చిందంటే అది ప్రేమతోటే నాయన అది మీరు మాకు చూపించిన మాదిరి నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందన ఆచరిస్తున్నాం కూడిన ప్రతి ఒక్క బిడ్డను నీ సాగ నడిపించి జరుగుతుంది ప్రతి ఒక్క వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలని కృపాను కనికరము దాయించండి గొప్ప దేవుడ ఏసేఆర్ నీకు వందనాలు అయ్యా మేము ఒకవేళ ప్రేమ మా లోపల లేకుంటే మీరు లేరు అని చెప్పేసి అన్నాను జరుగుతాయండి అయా ఇంతకాలం మేము ద్వేషించుకుంటున్నాము అంటే మీలో మా లోపల మీరు లేరన్నా జరుగుతండి అలాంటి జీవితం మాకు వద్దన్నా జరుగుతాండి అయా నిశ్చితానుసారంగా మేము ప్రేమించే జ్ఞానము మాకు దయచేయండి అయా అమర్యాదగా నడవకుండా నీకు కృపను కనిక్రమంలో దయచేయండి జరుగుతాండి గొప్ప ప్రేమతోటి మమ్మల్ని లేవనైతే రక్షించినందుకు వంద నాచలే జరుగుతాయండి ఇటు ధన్యతను బట్టి నీకు వంద నాచలేగతాండి అయ్యా ఎంతమంది అయితే ఈ ఆన్లైన్ మీటింగ్ లో ఉన్నట్టు జరుగుతాండి ప్రత్యేక బిడ్డను పేరు పేరున తాక్రిన్న తీర్చండి మహాగనుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహిమలో నివసించిన ఏసయ్య నీకే వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రములు ప్రభ ఈ రాత్రి కల సమయం తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభన తండ్రి ప్రభ నీ ప్రేమ చేత రక్షించిన దేవుడ ప్రభ నీకు ప్రేమ చేత అనుదినము నూతన వాత్సల్యముతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడ వేసయ్య ప్రేమ లేని వాడిని కాదన్నావు ప్రభ ప్రేమ విషయంలో నతండి నతండ్రి మీ సందేశం నా ప్రభ మా యొక్క హృదయాలను తెప్పరిల్లి చేయనుగాక ఏసీ నీ నీ అందు ప్రభ సమస్త సమకూడి జరుగుతున్న ప్రతి కార్యం బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఏసీ అని అతడి మరి విజ్ఞాపన ప్రార్థనలు ప్రభను మంది ప్రార్థనలు అడుగుతున్నారు ఏసీ ప్రతి ప్రార్థనకు చేవి దేవుడు ఎందుకంటే నువ్వు ప్రేమ దేవుడవు నాయన నీకు కృపలో ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుందేడు ప్రభ ఎవరిని నీ ఎద్దకు వచ్చే వారిని నువ్వు ప్రభ విడిచి పెట్టివాడవు కాదు నా తండ్రి ప్రతి ఒక్కరిని కనికరించి వాడవు నీ యొక్క కృపచేతన్ని మమ్మల్ని రక్షించిన దేవుడు మా ప్రార్థనలు ఆలకించు ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబునిస్తున్న దేవుడు ప్రభ ఎంతమంది విషయంలో మేము విజ్ఞాపన చేస్తున్నామో ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం జరిగించండి నా ప్రభన తండ్రి మరి ఆనసు ఏమ సిస్టర్ విషయంలో కార్యం జరిగించండి ఏసిన తండ్రి ప్రభ మరి అందరు విడిచి పెట్టిన నువ్వు విడవని దేవుడ ఎడబాయని నా తండ్రి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ వృద్ధురాలని ప్రభా మీరు దర్శించండి ఆ కుటుంబం దర్శించండి ఆ బిడ్డ యొక్క కాలు సర్జరీ విషయంలో కార్యం జరిగించండి నా తండ్రి మరి రవి రామచంద్ర బ్రదర్ విషయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభా జవాబులు దయచేసినారు ఆ బిడ్డకు మీరు మంచి విడుదలనిచ్చినారు నాయన ఈ లోకపు సంకటంలో నుంచి ప్రభా మీ సన్నిధికి చేర్చుకున్నారు నీకు వదనాలు రవి చలా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క లివర్ విషయంలో నా తండ్రి ప్రాబ్లం విషయంలో కారం జరిగించండి ప్రతి ఒక్క దయ్యం సైతాన్ శక్తులని మంత్ర చీక్తి శక్తులని అంధకార శక్తులని ఏసు శక్తి గల కాల్చి వేస్తున్నాం క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి నాయన ప్రభ ప్రతి బిడ్డల జీవితంలో ప్రభావతని మీరు గొప్ప కారం చేసే దేవుడు ప్రతి దేవుడు ఈ క్యాన్సర్ అనే ఆ యొక్క సైతాన్ని ప్రభ కాల్చివేయండి ప్రభ జీవితాలను కూల్చివేస్తున్న ఈ రోగంని ప్రభావతని మీరు కాల్చివేయండి నాయన శక్తిగలను మీ యొక్క శక్తి ప్రభాక రక్తంలో నా తండ్రి ప్రభ ఏసియ రక్షణ ఉన్నది ఆ బిడ్డలకు రక్షణ దయచేసి స్వస్థత దయచేసి ప్రభ వారి జీవితాల్లో గొప్ప కార్యం మరి ప్రభ మేము ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరి విషయంలో ప్రభా కార్యం జరిగించండి సిస్టర్ ప్రభ బిడ్డ విషయంలో కార్యం జరిగించండి నా తండ్రి మరి ఆ సర్జరీలో ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఫెయిలియర్ అవుతుందో ఆ బిడ్డను మీరు ముట్టండి మీ యొక్క తీసుకోనండి స్వస్థ పరచండి నాయన మీకు గాయపడిన హస్తంలో ముట్టి ఆ బిడ్డ యొక్క ఇన్ఫెక్షన్ తీసివేసి మీరైనా సహాయం చేయండి మరి ప్రభ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న శ్రీనివాస్ బ్రదర్ విషయంలో కార్యం జరిగించండి కుటుంబం ని కట్టండి ప్రభన తండ్రి ఇంకా అనేకులు ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు కోరుతున్నారు నాయన ప్రతి ఒక్కరు బిడ్డల జీవితంలో ప్రభ వారి అవస్థలు దేవుడో ప్రభ మేము అడగక ముందే మమ్మల్ని చూస్తున్న దేవుడో మా సమస్య ఎరిగిన దేవుడో ప్రభ మేము నీ సన్నిహిత వచ్చి ప్రభ మీరు కార్యం చేస్తున్న దేవుడో ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కుటుంబంలోన మరి మీరే గొప్ప కార్యం జరిగించండి కేబిఎం ప్రభా నీ మినిస్ట్రీలో ప్రభ ప్రతి కుటుంబంని నచ్చండి మీ యొక్క రెక్కల చాటును ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభ సంపూర్ణ విషయ ఆరోగ్యం దయచేయండి నాయన స్వస్థతలు దయచేయండి అవసతులు తీర్చి వాడవు అక్కరలు తీర్చి వాడవు ఈ లోకరీతిగా ప్రభ మేమైనా కొదువు లేకుండా ఇచ్చే దేవుడవ తండ్రి ఏసీనా తండ్రి మేము పైన వాటిని వెతకమన్నాం నాయన నచ్చండి నీ నీతిని నీ రాజాను వెతుకుతే సమస్తను దయచేవాడవు ప్రభ ఈ లోకరీతిగా భూ సంబంధమైన ఆశీర్వాదంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభ కొరతలు కొదువలు ఏమున్నా కూడా ప్రభని యొక్క సమృద్ధిలో నుంచి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభ క్యాన్సర్ విషయంలో సర్జరీస్ విషయంలో నా తండ్రి ఆ ప్రతి కార్యంలో ప్రభా ఉద్యోగాల విషయంలో తండ్రి చదువుల విషయంలో ఆరోగ్యం విషయంలో మీరే కృప చూపించండి కనకరించండి ప్రతి ఒక్క ప్రార్థనకు చెవియొక్క నా దేవుడు ప్రభను ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మాట్లాడతావని ప్రభ మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నాయన నీకు కార్యములన్నీ గొడవ ఎంతో గొప్పవి ప్రభ ఆశ్చర్య కార్యములు ప్రతి సాక్షి బిడ్డగా నిలబెట్టనండి ప్రభ మరి సేవకులందరినీ దీవించండి ప్రభ వారు చేస్తున్న ప్రతి స్థలంలో ప్రభ ఆశ్చర్యకారులు జరిగించే దేవుడు ప్రభ అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరు దయచేసే దేవుడు ప్రభ మినిస్ట్రీలో సేవ విస్తారంగా జరుగుతున్నా కానీ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించండి ప్రతి ఒక్క బిడ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నా తండ్రి నేను నమ్మిన వారికి ఏ ప్రభ ఏ కొద్దువ లేదు సింహ వారికి ఏ కొవో ఉండదన్న కుటుంబాలలో ప్రతి ఒక్కరిని ప్రభ మీ దర్శించి సమృద్ధిని దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని వారి శుద్ధాత్మ అభిషేకంతో రెండంతల ఆత్మతోటి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభ నడిపించే దేవుడు నా తండ్రి జీవం గలినవాడు నా తండ్రి ఎవరు నిరంతరం ఏకరీధిగా ఉండే దేవుడు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరపించుకుంటూ ఏసయ శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింటూ మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించింది నాకు ఆమె అందరికి <tcalonreathensus> <laughs> <laughs>